ఇది నేను ఎవళ్ళనో రెండిక్యూర్ చూస్తున్నారని మీరు అనుకో తీవ్రం తీవ్రమైనటువంటి అశాస్త్రీయ ఇదే మీరు ఊహించండి ఇంకొక అమ్మదారు అన్నారు అవి చూశాను ఈ కొడుకు కూతురు కొడుకును వాళ్ళు టీచర్ ఆడుకుంటున్నారు వాళ్ళ పిల్లలతో వాళ్ళేదో గర్భాలు పడుతున్నారు మనం ఇక్కడ నుండి వీళ్ళ వీళ్లతో ఉంటే వాళ్ళ టీచులు ఆడుతున్నప్పుడల్లా మనం ఇన్వాల్వ్ అవుతూ ఉంటాము మన మూలంగా వాళ్ళ మధ్యన ఏదైనా కొంత అసంతృప్తి కూడా కలగచ్చు అని ఆవిడ మనస్సులో అనుకునే ఆయన నేను పెద్దదాన్ని ఆయనగా ఒకసారి ఆ సినిమాకి వెళ్ళక్కడ స్వామిజీ ఏదో పాఠం చెప్తున్నట్టు ఓ వారం రోజులు ఉండే వస్తాను ఒక్కసారి ఫోన్ చేసి కనుక్కో అని అడిగితే ఈయన ఫోన్ చేస్తారు ఆఫీస్కి ఏమంటే జాయిన్ అవచ్చానని అడుగుతారు ఆ జాయిన్ అవసరం స్వామిజీ క్లాసులో ఎప్పుడైనా జాయిన్ అవత్సం వచ్చేసి ఏంటని చెప్తారు వాడు వచ్చేసి ఆ సినిమంలో ఉండి క్లాసులు ఉంటూ ఉంటారు అక్కడ వాళ్ళు వాళ్ళు తీర్చినట్లు వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు క్లాసులు ఉంటూ ఉంటారు అవరికి మనసులో కొంచెం బెంగ ఉంటుంది అక్కడ ఏమవుతుందో ఉంటుంది తప్పు సంసారంలో కదా సంసారం ఉన్న తర్వాత అందరికీ ఉంటుంది దీంట్లో పాఠం చెప్పడం దేనిక అనుభవానికి రావడం కష్టమే కదా ఎవరికైనా కష్టం ఎవరికీ ఉంటుంది సన్యాసులకే బెంగలు ఉంటున్నప్పుడు సంసారంలో ఉండడంలో ఆశ్చర్యమే ఉంటుంది ఆ సంసారం అట్టింది ఆ మహామాయ కాబట్టి ఆవిడ పాపం ఏదో కొంచెం నల్లత పడుతూ ఉంటుంది కానీ అది చాలా మంద స్థాయిలో ఉంటుంది మీకు ఈ కృష్ణాంతాలు ఎందుకు చెప్పారంటే ఇది వెరీ ప్రాక్టికల్ థింగ్ కాబట్టి ఈ సంసారం అనేది తీవ్రంగా ఉండొచ్చు మందముగా కూడా ఉండవచ్చు ఇది అశాస్త్రీయ ద్వైతం ఈ తీవ్రముగా ఉన్నటువంటి సంసారం ఎలా ఉంటుంది ఏదో తెలుసిన కామక్రోధాదికం కామనలు కోపము ఆదేశం ఉంది కదా మరి మాత్సర్యము అహంకారము ద్వేషము ఇత్యాదు లోభము మోహము ఇత్యాదులు తీవ్రం తీవ్రమైన ద్వైతము అది పాగా జ్వరం బాగా వేస్తుందన్నమాట అది తీవ్రమైన ద్వైతం అన్నారు మరి మందమైన ద్వైతం ఏమిటి మనోరాజ్య తథా అదేవిధముగా మనోరాజ్యం మనస్సులో ఏవేవో ఊహాపోహలు ఇతరత్ మందమైన ద్వైతము అంటే మనస్సులో ఏవేవో ఉంటాయి కామక్రోధాలు ఉండవు కోపాలు తపాలు ఉండవు కానీ ఏమిటో వాళ్ళు ఎలా ఉన్నారో ఏమిటో ఇందాక చెప్పిన దృష్టాంతమైనది చూసుకున్నట్లయితే వాళ్ళు ఎలా ఉన్నారో ఏమిటో ఈ వాటికి సర్దుబాటు అయ్యారో లేకపోతే ఇంకా టీచులు ఆడుకుంటూనే ఉన్నారో పోనీ ఒకసారి ఫోన్ చేసి కనుక్కున్నామా పోనీ వాళ్ళని కదా స్వామిజీ దగ్గరికి వచ్చి ఇక్కడ వెళ్తున్నాం బాగానే ఉంది పోనీ మధ్యలో ఒకసారి వెళ్ళొద్దామా ఒకసారి చూసిస్తే కొంత మనస్సుకి విశ్రాంతి దొరుకుతుందేమో లేకపోతే ఇక్కడే కూర్చుంటే మనకేమీ తెలియట్లేదు అని లేదా ఊహ పోహం వస్తూ ఉంటాయి మళ్ళీ ఇక్కడ ఏదో విశ్రాంతిగా ఉన్నాం కదా మళ్ళీ ఈ సంసారంలో ప్రవేశిస్తే మళ్ళీ మన అక్కడ చెబుతుందేమో మన మనశ్శాంతి మరింత చెబుతుందేమో పోనీ కంటిన్యూ అయితే పోనీ ఇంకో వారం ఇలాగే ఉందాము అని ఇంకొక ఊహ దీన్ని మనోరాజ్యము ఆ మనస్సు పది విధాలుగా తలపోస్తూ ఉంటుంది దాంట్లో కామక్రోధాలు ఏమి ఉండవు ఇదేదేమో ఆలోచన కళాతోకా లేని ఆలోచనలు కూడా మనోరాజ్యం అనే అంటా తోకా ఏమి ఉండదు ఏదో మా మా ఆయన మోడీ గారు ఉన్నారు అక్కడ ఢిల్లీలోనూ ఈ లోపల బీహార్ వీళ్ళందరూ ఏకమైనారు నిన్నటిదాకా వహన్ నోహలు తిట్టుకున్న వాళ్ళందరూ ఇప్పుడు ఏకమైన అనుకుంటున్నారు వీళ్ళందరూ కలిసి పాప మోడీ గారి కష్టాలను కలిగిస్తారేమో ఆయన ఏదో దేశాన్ని భావించేద్దామనుకుంటుంటే వీళ్ళు సైంధములదా ఇలాంటి వీళ్ళందరూ కలిసి సైంధవ గణం కింద తయారయ్యారు ఇది ఏమవుతుందో ఎవరో భగవం అవుతుందా అని అనిపిస్తుంది అది మనోరాజ్యం కాదు ఇప్పుడు మన వల్ల అక్కడ ఏమవుతుందని ఏమవుతుంది కదా అదేదో డైనమిక్స్ అలా పోతూ ఉంటుంది దాని గురించి మనం మనస్సు ఊహాపోహలు చేసుకుని కంగారు ఏముంది వీడు ఏదో యూనివర్సిటీలో కొట్టడం చదువుకుంటున్నాడు అనుకోండి వాడు ఏం చేస్తున్నాడో ఇప్పుడు ఇప్పుడు క్లబ్లో ఉన్నాడో లేకపోతే రోడ్డు మీద ఉన్నాడో లేకపోతే ఇప్పుడు కుస్తూ బుద్ధిమంతుడిగా కొస్సుకొని చదువుకుంటున్నాడు అసలు ఈ టైంలో వీడు తిరగులుతున్నాడా లేకపోతే హాస్టల్లో ఫోన్ చేసి చదువుకుంటున్నాడా అని ఉంటే ఆలోచిస్తూ ఉంటారు దాన్ని మనోరాజ్యం ఉంటారు దాంట్లో మీకు ఇప్పుడు వెంటనే వెంటనే ఫోన్ చేసిస్తే అది కామపులభాగంలో పడుతుంది యూ ఆల్ దాట్ మనోరాజ్యం పూర్వం తల్లిదండ్రులు పిల్లల్ని యూనివర్సిటీకి పంపించేవారు వాడు వెళ్ళి నాయనా వెళ్ళగానే ఉత్తరం రాయరా అని కోరేవారు కానీ వాళ్ళకి మనసులో తెలుసు వీడు వెళ్ళి మూడు నాలుగు రోజుల దాకా వీడికి తీరిక దొరకదు అప్పటిదాకా రాయడు తెలుసు వాడు మూడు నాలుగు రోజులు రాస్తారు పూర్వం పోస్టల్ ఇప్పుడు పోస్టాఫీస్ వాళ్ళు అసలు ఉత్తరాలు వాళ్ళు బట్వాడా చేయడం మానేశారు వాళ్ళకు ఒక ఉంటాయి ఆ పని కూడా ఇవ్వడం మానేశాం పూర్వం వీళ్ళు అదేదో కొద్దిగా జాగ్రత్తగా తీసుకొచ్చి ఇచ్చి ఇప్పుడు నిన్న నాకు ఒక ఆయన రాశాడు మీరు ఒకటో తారీఖుని వేసిన పోస్ట్లో వేసిన ఉత్తరం హైదరాబాద్ స్టాంపు ఒకటో తారీఖు ఉన్నది అది విశాఖపట్నం స్టాంపు పదిహేను ఉన్నది నాకు ఇరవై ఐదో తారీఖున బట్వాడా చేసినారు రాశారు రాశారు విశాఖపట్నం నుంచి ఒక సజ్జనుడు అలా పూర్వం అలా ఉండేది కాదు ఒకటో తారీఖున మీరు డబ్బాలో పడేస్తే ఐదవ తారీఖులకు ఉత్తరం చేరి సో కాబట్టి అంటే ఇంటికి వీళ్ళు సుఖంగా చేరి అక్కడ చదువుకుంటున్నాడు అనే వార్త మీకు పది రోజుల తర్వాత వచ్చిందనమాట ఎనిమిది రోజులకో పది రోజులకో వచ్చింది అది మొదలుతాం తర్వాత రేపు ప్రతి వారం ఉత్తరం రాయదా అని వీళ్ళు అడిగేవారు కానీ వీళ్ళకి తెలుసు వీడు రెండు వారాలకు ఉత్తరం రాస్తే కూడా వాడు మొదటి రెండు మాసాలు నాలుగు ఉత్తరాలు రాస్తాడు రెండు వారాలు తర్వాత రెండు మాసాలు సెమిస్టర్ లో వాడు మూడు ఉత్తరాలు రెండు ఉత్తరాలు రాస్తాడు నెలకొత్త అప్పుడు ఫైనల్ గా ఉత్తరం వస్తుంది నాకు సెలవులు ఇచ్చారు నేను ఫలానా రోజులు వస్తాను అని ఉంటాను వాళ్ళు బస్సు నడిచి ఆ పల్లెటూరులో నడిచి ఇంటికి చేరుకుంటే నాన్న వచ్చారా అని సంతోషించారు అలా ఈ మధ్యకాలంలో ఏం గుర్తు వచ్చినప్పుడల్లా పాపం ఏం చదువుకుంటున్నాడో ఏం కష్టపడుతున్నాడో నడుకున్నా మనోరాజ్యం అంటారంట దాంట్లో కామక్రోధాదు లేదు మనోరాజ్యం ఇప్పుడేమిటి వీడిని రైలు ఎక్కించి ఆటోలో ఇంటికి ఫోన్ చేయటం ఇంకా రైలు కదిలిందా లేదా అంటే ఆ రైలు కదలదు అది ఏడున్నరకి కదలాల్సింది ఎనిమిదిన్నరకి కదులుతుంది ఏడు ముప్పో నలభై ఐదుకో ఎనిమిదికో కదులుతుంది ఆ కదిలేసిందని వడగడతాం మళ్ళీ వరగడ్డ పోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే ఎక్కడ ఉన్నారా ఎక్కడ బీబీ నగర్ దగ్గర ఉన్నాం మరి డిన్నర్ చేసేసామంటే చేస్తున్నాను అయిన తర్వాత మళ్ళీ తొమ్మిదిన్నరకో పదింటికో మళ్లీ ఫోన్ చేశాను ఏం చేస్తున్నావు బెట్టమే పడుకున్నాను నిద్ర పడుతున్నా ఇంత పట్టలేదు పడుతుంది పైన అని ఇదంతా ఇది మనోరాజ్యం కాదు ఇది ఏమిటంటే తీవ్రమైన ఆసక్తి కామక్రోభాదుల్లో కాబట్టి రెండూ సమస్యే రెండూ కూడా బంధమే కాని తీవ్రమైనది ఒకటి మందమైనది ఒకటి కామక్రోభాదులు తీవ్రమైనటువంటి సంసారం మనోరాజ్యము మందమైన సంసారం అది మళ్ళీ ఏందాము అశాస్త్రీయ శాస్త్రవిరుధమైన ద్వైతమము కూరాం తీవ్రం తీవ్రము మందం మందము ఇని విధానులు విధములుగా నున్నది కామక్రోధాదికం కామక్రోధలోభమోహత్సర్యములు తీవ్రం తీవ్రమైన ద్వైతము తే విధముగా మనోరాజ్యం తలాతోకాలేని మనస్సులోని ఊహాపోహలు ఇతర మందమైన ద్వైతము అని మనోరాజ్యం అంటారు రాజ్యం అంటే మనస్సు రాజ్యం ఏనేస్తూ ఏదో దాని దాన్ని అలా పోతుంది మన వైపీరియాలు అని మనోరాజ్యం అంటారు ఓకే ఇప్పుడు మన రెండు ఉంటాయి తీవ్రమైన ద్వైతం ఉన్నవాడికి మందము మంద ద్వైతం మాత్రమే ఉన్నవాడికి తీవ్రం ఉండదు కాబట్టి మొత్తమే ఈ రెండు ద్వైతములు మన జీవితాల్లో ఉంటాయి వీటిని మనం ఏ విధంగా ఎదుర్కోవాలి ఓకే సో శ్లోకం అందాము శాస్త్రీయమ తీవ్రం మందమితి మ్రోధాదికం తీవ్రం మనోరాజ్యం తథే కరత్ అదోచారణం ప్ర్లోకం చెప్పే ముందు చిన్న డిస్ట్రాక్షన్ నేను నాలుగు సంవత్సరాల క్రితం ఒక పుస్తకాన్ని తయారు చేయటం మొదలుపెట్టాను నాలుగేళ్ళు ఇవ్వచ్చింది ఆ పుస్తకాన్ని ఇది ఆ పుస్తకం దీని తెలుగు పుస్తకం ఇది దీని పేరు ఉపదేశ పంచకం అంటే శంకర భగవత్పాదులు ఐదు శ్లోకాల ఉపదేశ పంచకం అని పేరుతోటి సాధన పంచకం అనేది కూడా అదే వేదో నిత్యమధీయతనుష్ఠీయతం అంటే మొదలై ఐదు శ్లోకాలు ఇది నేను కాకినాడలో పాఠం చెప్పాను ఇక్కడ చెప్పలేదనుకుంటా చెప్పలేదు ఇది చెప్పకల్లా మీ తొలగేశ్ కుందరి ఓకే కాకినాడలో పాఠం చెప్పినప్పుడు అది రికార్డు చేశారు దాన్ని శ్రీమతి అనంత గారు దాన్ని ట్రాన్స్క్రైబ్ చేశారు చాలా పెద్ద సంత అది నాకు ఇచ్చారు నేను ఇప్పుడు ఉపదేశపించటం దానికి పుస్తకం వేసేయాలని నేను అంత బలంగా ఏమీ అనుకోలేదు కానీ వారు ఇచ్చిన ఆ డాక్యుమెంట్ చూస్తే ఇది మనం తప్పక దీన్ని సద్వినియోగం చేయక తప్పదు ఎందుకంటే కొన్ని కొన్ని డజన్స్ ఆఫ్ అవర్స్ వారు విని కన్ను అక్షరం మీద అక్షరం ఓపికగా గీతలు రూల్స్ తీసుకుని తెల్లకాయితం మీద రూల్స్ తీసుకుని ఓపికగా అక్షరం మీద అక్షరం పెట్టి తయారు చేసి ఇచ్చా ఒక గంట మాట్లాడితే పది పేజీలు అవుతున్నాయి నేను నాలుగు గంటలు మాట్లాడాననుకోండి పది గంటలు మాట్లాడాననుకోండి వంద పేజీలు అవుతుంది ఆ పేజీలు ప్రింట్ వేస్తే రెండు పేజీలు అవుతుంది అంత ఎలాబొరేట్ గా చేశాను మనం సద్వినియోగం చేయట తప్పదు అని నేను ఎడిటింగ్ మొదలుపెట్టాను అదో కార్యక్రమం అదో పని ఇట్స్ ఎ డిమాండింగ్ వర్క్ నేనేమని గమనించానంటే ఈ ట్రాన్స్క్రిప్షన్ ఎడిట్ చేయటంలో ఇంగ్లీష్ లో కొంత తేలిక కొంత సరళత ఉన్నది తెలుగులో వెరీ డిమాండింగ్ అండి ఇదో చిత్రం లేకపోతే అలా ఉంది నా అనుభవం ఇప్పుడు ధన్యాష్టకం పుస్తకానికి నాకు వితిన్ సిక్స్ మంత్స్ అయిపోయింది ఫినిష్ సిక్స్ మంత్స్ టైం పట్టింది whereas he did four and half years ante danu karanam aitunte kontha somaradanam karam tarvata telugu di kontha slow moving english is slow, fast, in the there that in so fast moving telugu di slow moving avadam oka karanam tarvata inena katha nalugu samsharaallo bhagavatam bhaswa advyam second advyam weight tote satamantam antaku mundu brahadaranam chando advyam vaati pothu nenu busy ga undi ee varakasiga progress kaakapovadam ఫైనల్గా నేను కూడా ఈ మధ్యన కొంచెం సోమరిధనం ఇంకా వస్తాను ఇది చేసిన పుస్తకాలు చాలు లేచి మూర్తానికి చేశాను ఉపదేశపంచకం తర్వాత కోపీల పంచటం కలిపి ఓ పుస్తకం ఇది మరీ చెన్నదవుతుంది అండ్ ఒరిజినల్ థాట్ ఇది ఫోర్ ఇయర్స్ క్రితం ఉన్న థాట్ త్రీ ఇయర్స్ క్రితం టూ ఇయర్స్ క్రితం వన్ ఇయర్ క్రితం సిక్స్ మంత్స్ క్రితం ఫోర్ మంత్స్ క్రితం టూ మంత్స్ క్రితం కూడా అదే ఐడియా ఉంది ఇది కానీ మంత్ బ్యాక్ ఏమందించిందంటే ఇది నాలుగు ఏళ్లు పడుతుంది ఇప్పుడు కౌటీల మధ్యకం కూడా జత పుస్తకం రావడానికి ఇంకో నాలుగు ఏళ్లు పడుతుంది ఈ అయిన మనం సొమ్ము చేసుకుందాము సొమ్ము చేసుకోవడం నా అభిప్రాయం మేక్ ఇట్ యూస్ఫుల్ అని అది ఒక ఎక్స్ప్రెషన్ ఈ అయిందాన్ని మనం సద్వినియోగం చేసుకుందాము ఎప్పుడో ఏదో ముగిళ్ళు మొగిలిన మేఘాలు చూసి చెంబులోని వీళ్ళు పారపోసుకున్నట్టుగా ఎప్పుడో రాబోయే ఒకే మంది ఉంటాయి అది వాళ్ళు రాసి ఇచ్చారు నాకు నా దగ్గర దాని సంగతి తర్వాత చూద్దాం ముందు లెట్ బీ డూ సంథింగ్ అబౌట్ దేస్ అని నిర్ణయం దాన్ని పేజీలు లెక్కేసి చూస్తే ఓ ఎనభై పేజీ ఓ డెబ్బై పేజీల పుస్తకం వస్తుందని పిలిచా చేరు డెబ్బై కేజీల పుస్తకం ఇట్స్ ఆల్ బ్యాక్ సేమ్ స్మాల్ బుక్ అని నిర్ణయం తీసుకుని దాన్ని ఇదిగో ప్రచురించారు చాలా అందంగా చాలా అందంగా ఇంటర్నేషనల్ లాంగ్వేజ్స్ లో వెరీ లైట్ పేపర్లో చక్కటి ఫామ్స్ తోటి చక్కటి ప్రింట్ చాలా బాగా వచ్చింది వెరీ సాటిస్ఫైయింగ్ ఎఫర్ట్ అయితే దానికి ముందు ఇంకో నిమిషము కరదు ఆ డాక్యుమెంట్ తయారైన తర్వాత ఇది తెలుగులో ఇంగ్లీష్లో ఉంటే అది మనం ప్రింట్ చేయాలా ఉద్దామని నాకు ఐడియా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ధర్నాష్టకం విషయంలో నాకు ఎవరనిపించిందంటే ఇట్ షుడ్ బి ప్రింటే ఇట్స్ రూల్ బుక్ అని నాకే అనిపిస్తూ వచ్చింది ఐ వాజ్ ఫీలింగ్ మై గట్ ఫీలింగ్ వాజ్ లైక్ దా తెలుగులో అనేప్పటికీ మనకి తెలుగు అంటే బాగా పరిచయం ఉండడం చేత ఏదో కబుర్లు చెప్పినట్టుంది పుస్తకం కబుర్లన్నీ పోగేసి రాసినట్టుంది ఇది అసలు పబ్లిష్ చేయడానికి దీనికి యోగ్యత ఉందా లేదా నా మటికి నాకే నమ్మకం కాదు లెఫ్ట్ టూ మీ నేను పక్కన పెట్టేవాడిని నిజంగా చెప్తున్నాను నేను అతిశయక్తి చెప్పండి లెఫ్ట్ టూ పక్కన పెట్టేవాడు అప్పుడు నేను ఏం చేశానంటే పక్కన పెట్టే ముందు కుప్పాల గారికి ఇచ్చి చూడండి అసలు ఇది పబ్లిష్ చేయాలా వద్దా మీ అభిప్రాయం చెప్పండి మీకు డౌట్ఫుల్ గా ఉందంటే పక్కన పెట్టం మనకి ఇప్పుడైనా పుస్తకం అర్జెంట్ గా మనం రాసిన పుస్తకాలు కాదు ఇప్పుడు ఇంకో పుస్తకం ఏం తక్కువ కాదు బట్ యు గివ్ మీ యు యువర్ ఫ్రాంక్ ఒపీనియన్ ఐ డోంట్ వాంట్ ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ అప్రూవల్ ఇఫ్ యూ హ్యాప్ వస్తే మీట్ ఇది అక్కర్లేదు అనుకుంటే అక్కర్లేదు అంటే ఆయన చెప్పారు కాదు చాలా బాగుంది ఇది ఇది మనం ఇది మీరు తప్పకుండా ప్రింట్ చేయాల్సి ఉంటుంది అని ఆయన ప్రోత్సాహం చేశారు ఆయన మాట చెప్పిన తరువాతనే నేను సుదర్శంతో అన్నాను మనం పుస్తకం లేదామో అని అంతవరకు నేను అనలేదు కూడా ఐట్ ఇస్ నాట్ హ్యాబిట్ ఇన్ మైండ్ ఎప్పుడైతే గోపాల గారు దీని మీద చాలా ట్రాంక్ గా పుస్తకం ఇది ఈ గ్రంథము జిజ్ఞాసులకు అట్టి మరి ఒక సదవకాశం ఇస్తుందని నా దృఢమైన నమ్మకమంతస్తున్నారు బాగుంది ఈ పుస్తకం అని ఆయన చెప్పిన మీద సార్ నేను డిసిషన్ తీసుకున్నాను సో ఈ పుస్తకం తయారైంది చాలా చక్కగా దీన్ని ఉపయోగించటమైనది దీనికి ఈ మధ్యన ఈ స్కాండర్డ్ పెరిగేసమ్మ పూర్వం అయితే ఏవో కైకాల మీద ప్రింట్ చేసి వాళ్ళ ఇప్పుడు న్యాచురల్ షేప్ ఉండాలి లైట్ వెయిట్ ఉండాలి అని కండిషన్స్ అన్ని పెట్టేప్పటికీ ధరలు ఘోరంగా పెరిగిపోయి కాబట్టి ఈ కలరు డిజైను దాని ప్రింటు మల్టీ కలర్ ప్రింటింగ్ ఇవన్నీ కలిపి మొత్తానికి కడిపి మోపేయడం తొండి సాబిత ఉంటుంది ఆ రకంగా దీన్ని తప్పనిసరి పరిస్థితులలో నూట తొమ్మిది రూపాయలు ధర సో దేర్ ఆర్ ఇఫ్ యూ రీజన్స్ ఫర్ దాట్ ఎనీవే ఇట్స్ ఎ గుడ్ బుక్ బుక్ హ్యాచ్ ఇది దీని చరిత్ర ఇప్పుడు ఈ పుస్తకాన్ని మొట్టమొదటి మనం కాపీ ఎవరికి ఇవ్వాలి అనంత లక్ష్మి గారికి ఇవ్వాలి కాబట్టి వాటిని వచ్చి ఈ పుస్తకాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం మరీ ఎక్కువ ఇస్తే మోసుకెళ్ళడం కష్టం కాబట్టి ఏవో కొన్ని కాపీలు వారు అడిగిన కాపీలు నేను ఇచ్చాను తర్వాత అసలు పుస్తకానికి గ్రీన్ సిగ్నల్ జెండా ఊపింది భుప్పాలుగా కాబట్టి మీరు అలాగే కూర్చోండి మీ దగ్గరికి వస్తుంది పుస్తకం గోపాల్ గారికి ఆ పుస్తకాన్ని మనం ఇద్దాము గంగిరాల నన్ను కోరారు మీరు అందరికీ చెరో ఇవ్వండి నా తరఫున అందరికీ ఇవ్వండి కాబట్టి మీకు అందరికీ ఇప్పుడు చెరో కాపీ ఇవ్వబోతున్నాను క్లాస్ అయ్యాక ఇస్తా అయితే అంతకు ముందు మనకి మన ఆస్థాన కవి మంచి పండితులు శ్రీ రామచంద్రయ్య గారికి నేను ఒక కాపీని ప్రేమపూర్వకంగా సమర్పిస్తూ ఉంటారు నమస్కారం చేసేది సరిపడా ఇప్పుడు మీకు అందరికీ గురు ప్రసాదం ఉంటారు జ్ఞాన ప్రసాదం ఉంటారు ఏదైనా ప్రసాదం ఉంటుంది కదా ఇదే ప్రసాదం కాబట్టి మీరందరూ క్లాస్ అయిన వెంటనే నా దగ్గరికి వచ్చి పుస్తకం తీసుకుని వెళ్ళగలం తర్వాత ఈ పుస్తకానికి ఆవిష్కరణ ఉంది ఇది మన దగ్గర ఇది ఆవిష్కరణ కాదు ఇది మినీ ఇది ఉంటే మనకి మనలో మనకి విత్ ఇన్ ది విత్ ఇన్ ది ఫ్యామిలీ టైం రేపు ఇరవై ఒకటో తారీఖు పద్నాలుగు రాబోయే ఆదివారం ఇప్పుడు గుర్తొచ్చింది పద్నాలుగు నాడు బ్రహ్మసూత్ర క్లాసు లేదు ఎందుకంటే పద్నాలుగు నాడు శివానందాశ్రమం తరఫున ఒక కార్యక్రమం ఉన్నది షాబాద్ అనే ఊర్లో దానికి నేను శివా మన సత్యవ్రతారాయణ గారు మేము కలిసి వెళ్తున్నాం ఆదివారం తప్పనిసరిగా రండి కోరినారు వెళ్ళాలి కాబట్టి బ్రహ్మసూత్ర క్లాస్ క్యాన్సిల్డ్ మీరు గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఆదివారమే ఉంటుంది బ్రహ్మసూత్ర క్లాస్ ఈ ఆదివారం ఉండదు కానీ ఈ ఆదివారం గీతా క్లాసు ఉంటుంది మేము వెళ్ళేసి బై వన్ టూ ఓ క్లాక్ కాబట్టి గీత ఉంటుంది బ్రహ్మసూత్రం ఉండదు శనివారం గీత సో ఈ క్లాస్ అయిన మీరందరూ వచ్చి ఒక పుస్తకాన్ని తీసుకొని వెళ్ళగలరు ఇది కథ ఇరవై ఒకటి బ్రహ్మసూత్ర క్లాసు ఇరవై ఒకటి ఉత్సవ ఇనాగ్రేషన్ ఎక్కడంటే ఇరవై ఒకటి సాయంకాలం ఆదివారం సాయంకాలం అంటే గీతా క్లాసు ఉండదు అనమాట అలాగా ఎక్కడంటే సైనికపురిలో మన లక్ష్మణస్వామి గారు నాయకుడుగా ఒక గ్రూప్ ఉన్నది అక్కడ ప్రతి సంవత్సరం ఒక కార్యక్రమం అవుతూ ఉంటుంది మీరు ఈ మార్క్ క్యాలెండర్ మీరు కూడా అవకాశం ఉన్నట్లయితే అక్కడ సాయంకాలం ఆరు గంటలకి ఒక సమావేశం ఉంటుంది దాంట్లో మల్టిపుల్ ఐటమ్స్ ఉంటాయి దాంట్లో ఇది ప్రధానమైన ఐటమ్ ఆయన కూడా పుస్తకావిష్కరణ పెట్టాలని చాలా పట్టుదలతో నా వెంట పడ్డారు సరే నేను సరే అన్నాను ఇది సమయానికి చేతికి వచ్చింది కాబట్టి ఈ పుస్తకాన్ని అక్కడ ఆవిష్కరిద్దాము అక్కడ సమావేశం ఆరు ఫాలోడ్ బై సింపుల్ డెన్నర్ కాబట్టి ట్వంటీ నేను మార్చర్స్ సైనిక్ పూరిలో ప్రతి సంవత్సరం జరిగేటువంటి సమావేశం మనం ఉభయం తత్వబోధ ప్రాప్ నివార్యం సాధమేతం మతకల్పిద్ద ఉభయతా నివార్యోధసిద్ధ శమస్తమాహిత సాధన శుష్తం తదక్షేదం ఉభయం తత్వబోధా నివార్యం బోధసిద్ధ శం చ సాధన శ్రుతం అతాందో శ్రుతం తేజ్ వేస్పా ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పబోతున్నారంటే ప్రతి వాటిలో కూడా ఈ రెండు రకముల ద్వైతము అంటే కామక్రోధాది రూపమైన ద్వైతము అంటే అర్థమేటో చూసినండి తక్కువ స్థాయిలో ఉన్న కామక్రోధాదులు కూడా తీవ్రమే అవుతాయి ఎక్కువ స్థాయిలో ఉండే మనోరాజ్యం కూడా మందమే ఎందుకంటే మనోరాజ్యంలో హాని లేదు అనేది కామక్రోధాదులు పాజిటివ్ గా హానిని కాబట్టి ఈ రెండు రకముల ద్వైతము అందరిలోనూ కొద్దిలోప ఉంటుంది కనుక దీన్ని మనం ఇమీడియట్ గా చాలా కాషస్ గా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది దీని రహస్యం మనం ఉన్న పరిస్థితిని మన ఊహ కల్పితమైన ఒక ప్రజల్లోంచి చూడడం మానేసి ఉన్న పరిస్థితిని ఉన్నది ఉన్నట్లుగా చూడడం నేర్చుకోవాలి ఒక ఊహాపోహలతో కూడిన ప్రజల్లోంచి చూడడం మానేసి సో ఇప్పుడు ఉదాహరణకి తండ్రి గారు తల్లి గారు స్వర్గస్థులయ్యారనుకోండి మీరు శిథాపిక కర్మలు ఎవరు చేస్తూ ఉంటారు అక్కడ ఉన్న ఈ రకమైన సమస్యలు సమాజంలో చాలామంది సతమతమవుతూ ఉంటారు అందుకోసం చెప్తున్నారు అక్కడ ఉన్న పరిస్థితి ఏమిటి ఎవరినైతే మనం ప్రేమించామో ఎవరైతే మనకి ఎంత ఆదరణీయులో అటువంటి తల్లిలు ఎట్ట స్వర్గస్థులైనస్ డే అండ్ మనము తల్లిదండ్రులు జీవించున్నప్పుడు వారికి సేవ చేయాలి వారు మరణించిన తర్వాత చేతులు దింపుకోవడం కాకుండా మరణించిన తర్వాత కూడా సంవత్సరాలకోసారి వారి పేరు మీద ఏదైనా ఒక పవిత్రమైన కర్మని చేసుకోవాలి వారి పేరు మీద సెలబ్రేషన్ ఈజ్ నాట్ దట్ ఇంపార్టెంట్ దీని సెలిబ్రేషన్ కూడా చేసుకోవచ్చు బట్ కొంత దానము ధర్మము శాస్త్ర విహితమైన కర్మ మనం చేసుకోవాలి వారు ఈశ్వరంలో కలిసిపోయినారు ఇది ఉన్నదాని ఉన్నట్లుగా చదువుతున్నారు ఇక కామక్రోధాదికము మనోరాజ్యమలోకము తెలిసిన గజనం పెట్టకపోతే మన పిల్ల పాపలకి మంచిది కాదట కాబట్టి తద్జినం పెట్టి పెట్టాలి తద్జినం పెట్టాలంటే భార్య కూడా పక్కన ఉండాలి ఆవిడేమో సెలవు పెట్టను అంటోంది లేకపోతే అప్పుడే ఆవిడేదో అక్కడికో వెళ్ళాల్సి వస్తోంది నేను ఎందుకని నేను నేర్చు పెట్టి తద్దిన నేను ఎందుకు అంటూ ఉండేవిగా వాళ్ళు ఎవరిలో ఉన్నారు భార్య పక్కనుండి దీపం వెలిగించకపోతే ఈ తద్దినం ఈ భో ఈ పెండాలు వాళ్ళకి అందవుట పిల్లలు అందకపోయినట్లయితే మన పిల్ల పాపలే కాదు మన సోదరులు తన చెల్లెళ్ళు వాళ్ళ పిల్ల పాపలకు కూడా హాని కలుగుతుందిట ఇదంతా కూడా మనోరాజ్యము తీవ్రమైన కామప్రోధిపతి అనే కేటగిరీల్లో పడతాయి కాబట్టి ఉన్నదాన్ని ఉన్నట్లుగా చూపుతా ఈజ్ వన్ మీ యొక్క కపోల కల్పితములైనటువంటి ఊహలను అపోహలను దాని మీద ఆరోపించి దాన్ని ఒక ప్రజం నుంచి చూపుతా మీ కోరికలు భయాలు బెంగల యొక్క ప్రజం నుంచి దానిని చూపుతా ఇది రంగ ఈ రకంగా ప్రతిదాన్నే ఒక ప్రజం నుంచి చూస్తూ అనేది ఉన్నదే అది చాలా పరపా ఈ దీని మీద ఓ మహాత్ముడు విశ్రాంతి ఇప్పుడు ఓ పిల్లవాడు పుట్టాడు అనుకోండి పిల్లవాడు పుంక్తే మీరు ఓ ఏడాది అయింది మస్ట్ చేయరు కాబట్టి ఏదో పేరెంట్స్ లాగా పిలిచేందరికీ శరీరంలో పంచి పెట్టే ఆ పిల్లవాడికి రోడ్డు ఫోన్ రోజు వదిలి తీసి సరదాగా చాకరీ కూడా తప్పేది కాదు ఉద్యోగం ఎవరికి ఇది నెససరీ అని నాకు వేదాంతలు దృష్టిలో నెససరీ బట్ సంసారంలో ఉన్నాక ఏ గో ఇలా చేస్తూ ఉంటారు ఓకే గోహెగండు వీళ్ళు ఏం చేస్తారు ఈ పిల్లవాడికి జన్మ ఒకటి రాశారు అది ఎవరు ఎవరన్నా వీళ్ళు పండితులు ఉంటారు ఆ పండితుల ముందు పెడతారు చూసి ఈ పిల్లవాడికి మృత్యు యోగం ఉన్నది వీళ్ళు పద్నాలుగో మనం వీరికి దండం ఉన్నది అని ఎందుకంటే గ్రహములు క్రోర దృష్టితో చూస్తున్నాయి ఏవో క్రోర దృష్టి గ్రహములు క్రోరగ్రహములు క్రోర దృష్టితో చూస్తున్నాయి వీడికి మృత్యుదమున్నది ఆ కారణంగా దానికి జన్మపత్రము అని కాకుండా శోకపత్రము అని పేరు పెట్టగవును అని స్వామి దయానంద సరస్వతి పుస్తకంలో రాసింది దానికి శోకపత్రము అని పేరు పెట్టండి ఈ క్రోరగ్రహములు గలలు వారు పురోపదృష్టితో చూస్తున్నాయి అని చెప్పిన వాళ్ళని మనం ఒక ప్రశ్న అడగాలన్నమాట ఏమిటా ప్రశ్న అంటే చూడయా ఒక జీవుడు సుఖ దుఃఖాలని ఏ కారణంగా అనుభవిస్తాడు అని మనం అడగాలి అరైతే కర్మఫల రూపంగా అనుభవిస్తాడు అని వాళ్ళు చెప్తారు కర్మఫలములను జీవులకు ఇచ్చేది ఎవరు అని మళ్ళీ అడగా ఈశ్వరుడు కర్మఫలదాత అని ఆయన చెప్పాలి మరి దాన్ని కూడా వాడు బండితుడే మరైతే ఈశ్వరుడు కర్మఫలాన్ని ఇచ్చేవాడు మన మనం చేసిన కర్మల ఫలాన్నే మనం పొందుతాము అన్నప్పుడు ఇంక ఈ గ్రహముల యొక్క క్రూర దృష్టి అయితేనేమిటి అనుగ్రహ దృష్టి అయితేనేమిటి అని కూడా మనం అడగాల్సింది ఇది ఒక ప్రశ్న తర్వాత క్రూర గ్రహ దృష్టి చేస్తున్నారు కనుక ఇప్పుడు మనము ఏం చేయాలి అని అడిగినట్లయితే మీరు ఈ పూజలోకి చేసుకోండి ఈ గ్రహాలకి జపాలకి చేసుకోండి అని చెప్తారు చెప్తే అప్పుడు మనం ఇంకో ప్రశ్న మనం అడగాల్సి ఉంటుంది ఏమని ఏమంటే ఈ పూజ్యము ఈ గ్రహణం జపాలు ఇది చేసినట్లయితే ఈ గండము తప్పనిసరిగా న్యూట్రలైజ్ అయిపోతుందా అని అడగాల్సి ఉంటుంది మనం అడిగితే వాళ్ళు ఏమంటారంటే అమ్మ మనం ఏం చెప్పడానికి కర్మఫలాన్ని వాళ్ళు అనుభవించక తప్పుడు ఈశ్వరానుగ్రహం ఉన్నట్లయితే తప్పకుండా న్యూట్రలైజ్ అయిపోతుంది అంటే మనం ఏమడగాలి నువ్వేమన్నావు గ్రహ దోష నివారణ కోసం ఇవన్నీ చేసుకుంటే దండ గండం పోతుందని చెప్పి మళ్ళీ ఇప్పుడు కర్మఫలము ఈశ్వరానుగ్రహం ఎందుకుంటున్నాం కర్మఫలము ఈశ్వరానుగ్రహం ఉన్నట్లయితే మళ్ళీ గ్రహమల ఎందుకన్నాం గ్రహమల అన్నప్పుడు మళ్ళీ కర్మఫలము ఈశ్వరానుగ్రహం అందుకుంటున్నావు అని ఓ ప్రశ్న అడగాలి అడగాలి ఆయన అంటాడు అలా అది సెకండ్ ఆస్పెక్ట్ ఇంకా థర్డ్ పద్నాలుగో ఏళ్ళ చెల్లి వీడు మృత్యుదండం దాటి వీడు సుఖంగా ఉన్నాడు అప్పుడు ఏమండి మృత్యుగ్డం దాటిందంటే అవును చెప్పాను కదా నేను మీరు ఆ కర్మలు చేసినట్లయితే దాటిపోతుంది అని ఆయన అంటాడు ఒకవేళ వీడికి దాటలేదనుకోండి అప్పుడు ఏమండి మీరు కర్మలు చేస్తే పోతుందన్నారు కదా కానీ వీడు మృత్యుగ్డం దాటనే లేడు వీడు వీడు పోయాడు ఇదిలా ఎందుకైంది అంటే అమ్మా మనం ఏం చేయగలం అంతా ఈశ్వరుని యొక్క సంకల్పం చేతనే నడుస్తుంది కదా చేసుకున్న కర్మఫలాన్ని ఎవరు తప్పించగలరు తల్లి విధి బలీయమైనది కదా ఈశ్వరానుగ్రహం ఉన్నప్పుడే మనిషి పతకగలదు లేకపోతే మా అంతటి వాడవమ్మా అంటాడు మరి ఈ మాట నువ్వు అప్పుడు ఎందుకు చెప్పలేదు అని మళ్ళీ వాడిని ఆయన్ని మళ్ళీ అడగాలి అని ఆయన మూడు వన్ టూ త్రీ నెంబర్స్ వేసి మీరు ఈ విధంగా ప్రశ్నలు అడగాలి అని ఫైనల్గా ఆయన ఏమంటాడంటే మీరు జీవితాన్ని ఈ రకమైనటువంటి శోకపత్రం అనే ఊహాపోహలతో కూడిన ప్రజంతో జీవితాన్ని చూడవద్దు అని ఒక సలహా ఇచ్చారు ఇప్పుడు నేను చెప్పిన దృష్టాంతం ఈ మనోరాజ్యము కామక్రోధాదికము కాల్పనిక ద్వైతానికి దృష్టాంతంగా చెప్పచ్చంటారా లేకపోతే నేను ఏదైనా కొంచెం ఖ్యాతస్థనిగా పనికి రాని అనిపిస్తుంది కదా నాకెందుకునో అది దృష్టాంతంగా ఇదంతా సత్యార్థ దయానంద సరస్వతి రాసి ఇప్పుడు నేను చెప్పింద అంటే మీరు ఇప్పుడు నేను ఆర్థిక సమాజ మతం పుచ్చుకున్నాను మీరు అనుకోద్దు నేనే మతమే పుచ్చుకో నేను మతానికి సంబంధించిన వాడనే కాను మతములకు అతీతంగా అన్ని మతములకు అతీతమైన సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నమే తప్ప మళ్ళీ ఓ మత మతాలు అయ్యాయి ఏ మతాలు నడిపించావా నడిపించా ఇంకెప్పుడు కూడా మతమేంటి కాబట్టి జీవితాన్ని ఈ కామక్రోధాదుల యొక్క ప్రజల నుంచి చూడడం మానే చేయాలి జీవితాన్ని మనం ఉన్నది ఉన్నట్లుగా చూడడం అభ్యాసం చేయాలి ఇప్పుడు మాకేదైనా ఒక సర్వీస్ ఎవరైనా చేశారనుకోండి వీళ్ళు సర్వీస్ చేశారు అని చూడడం అంటే ఆ టైట్ ఏం మా దగ్గర సర్వీస్ తీసుకున్నారు కదా అడ్జెస్ట్ అంటే అది ఒక కామప్రోధాదితమైనటువంటి ద్వేషంలో ఒక సర్వీస్ చేయలేదనుకోండి మీరు ఏ సర్వీస్ ఎక్స్పెక్ట్ చేస్తా వాళ్ళు చేయలేదు అప్పుడు మనం వీళ్ళంత దుర్మార్గులు మాటిచ్చాడు తప్పాడు చేయాల్సిన సర్వీస్ చేయలేదు అని వాళ్ళ మీద మనం నెగిటివిటీ పెట్టుకుని మనస్సులో దుఃఖపడ్డామనుకోండి అది మళ్ళీ కామప్రోధాదితం ద్వారా అలా కామెంట్ నైట్స్ ఉంటాయి వాళ్ళకుండే ప్రెషర్స్ వాళ్ళకు వాళ్ళు సంసారంలో వాళ్ళు మంచి చేసినప్పుడు మనం సంతోషంగా స్వీకరిస్తాం ఒకప్పుడు అంత మంచి చేయాలనుకో ఇట్స్ ఆల్ దాట్ వేక్సెప్ట్ బ్లస్ట్ బ్లస్ అలాగే ఉండాలి తప్ప మనం ఓకే అదో పెద్ద ఇష్యూ కింద మనం చేసుకోరాదు ఎందుకంటే అల్టిమేట్ గా ఇదంతా కూడా కల్పించుకున్నటువంటి నిత్యాంగ వ్యక్తి తప్ప సత్య కాలం కాదు అని మీరు దట్ ఈస్ ది రైట్ వే ఆఫ్ లుకింగ్ అట్ దింగ్ కాబట్టి జీవితంలో ఈ ద్వైతం ఉంటుంది దాన్ని ఎలాగా చూసుకోవాలి మనం దాన్ని ఎలా చూడడం అభ్యాసం చేయాలి కాబట్టి ఈ తీవ్రము మందము అయినటువంటి ద్వైతాన్ని మనం రెండు రకముల ద్వైతాన్ని కూడా మనం తిరస్కరించాల్సి ఉంటుంది ఎందుకంటే రెండు రకములు కూడా శాస్త్రీయమే దొరుకుత కాబట్టి జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడడం దాని ఊహా ఊహాపోహలని పెట్టకుండా ఇప్పుడు సపోజ్ బీపీ పెరిగిందనుకోండి ఓకే బీపీ పెరిగింది అవును వయసు వచ్చింది వయస్సు వస్తే బీపీ పెరుగుతుంది మనం తినే ఆహారం కూడా అంతటా మాత్రంగా ఆరోగ్య ప్రధానంగా లేదు అప్పుడు బీపీ కడక్కపోతే ఆశ్చర్యం కానీ పెరిగితే ఉంది సరే ఒక కొన్ని ప్రికాషన్స్ తీసుకుందాం అల్మేట్గా ఎప్పటికైనా దేహం పడిపోయింది దీని గురించి పెద్ద బెంగపెట్టుకోవాల్సింది కూడా ఏమీ లేదు ఈశ్వరుని శరణాగతి చేసి మనం ఉందాము అనుకుంటే అది అశాస్త్రీయ ద్వైతాన్ని నేను పక్కన పెట్టినట్టు ద్వైతమే అక్కడ పెట్టుకుంటే వివి పెరిగింది స్ట్రోక్ వస్తుందేమో స్ట్రోక్ వస్తే వీళ్ళు సేవ చేస్తారో చేయరు ఇలా నేను ఆరోగ్యంగా ఉన్నంత సుబ్బు బాగానే ఉన్నారు నేను ఆరోగ్యంతో కంశం పడితే చెట్టు భగవత్వాదో బడిపోయింది అని చెప్పినట్టు ఐదు తరేమో వెళ్ళు వార్త అంటూ చెట్టు పోతుందేహి అన్నట్టుగా ఐదో తరేమో ఇప్పుడే పిలిస్తే పట్టడం మానేశారు చెట్టు పని చేయడానికి ఒక పని మూడు రోజులు తీసుకుంటున్నారు ఒకప్పుడు మర్చిపోతున్నారు కూడా ఇప్పుడు నేనేమో ఇక్కడ బీపీ వచ్చి కూర్చున్నాను ఇది ఏమవుతుందో ఇదిగో ఇది అశాస్త్రీయమైనటువంటి ద్వైతం గత వయసులో ఉన్నవాళ్ళు అశాస్త్రీయ యద్వైతంతో బతికితే ఆ బ్రతుకు చాలా దుర్భగం అట్లీస్ట్ అప్పటికైనా ఈ అశాస్త్రీయ యజ్వైకాన్ని కొంత తగ్గించుకుంటే ఏదో గతి అయ్యిది ఏదో అవుతూ ఉంటుంది మనం శాంతంగా ఉండగలుగుతాము శాంతమైన మనస్సులో సత్యము అనుభవానికి వస్తుంది కాబట్టి చాలా ప్రాక్టికల్ విషయాలు ఇవన్నీ ఇదంతా ఏదో ఫిలసాఫికల్ డిస్కోర్స్ అని అనుకోవద్దు నిజానికి ఫిలసాఫికల్ డిస్కోర్స్ బట్ స్టిల్ ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ ది బుక్ ఆఫ్ లైఫ్ ఈ అశాస్త్రీయన్ని చాలా ఆఫిట్స్ మనం నోటలైజ్ చేయాల్సి ఉంటుంది వర్షము వాతావరణము కొంత అనుకూలంగా లేదు కనుక నేను క్లాస్ ఫైవ్ నిమిషాలు కలిగించి నేను తొందరగా ఎందుకు చేరుకునే అయినప్పటికీ ఆ తర్వాత శ్లోకం అందా ఉభయం తత్వబోధా నివ్యం బోధసిద్ధే శమసమాహిత సాధన శు శ్రుతం యక ఇది మల్లి క్లాసులో చెప్పుకున్నాం అందుకంటే మీరు ఇంత తొందరగా ఎందుకు చేసుకునే ప్రయత్నం చేయొచ్చు ఓం పూర్ణ నమాలయ పూర్ణ పూర్ణ పూర్ణి పూర్ణయ్ పూర్ణ శిష్యో శాంతి శాంతి మీరు మీరు కార్లో వెళ్ళొచ్చేమో చూడండి మీ కార్లో చూస్తుందా లేదా మీరు వెళ్ళండి